భ పర్శున దేవానికి స్తోతం బ్రాహ్మణ సాకుడు దేవ మీ ఆత్మ నడిపి ముందు అయితే అని పరిశుద్ధ ఆత్మకు మించి మీ ఆలోచనతో వాక్యంతో మాట్లాడి రాణి పిల్లలు నడిపించి అటుకి దాఖాత్మ కలిసి అమీన్ వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నా కాశ్రయం మిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నా కాశ్రయమిచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకి ఆరాధనా ఆరాధనారాధనా నా యేసు నీకే ఆరాధనా ఆరాధనారాధనా నా తండ్రి నీకే ఆరాధనా ఆరాధనారాధనా నా యేసు నీకే ఆరాధనా వేటగాన్ని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రిక్కల నా కాశ్రయం మిచ్చావు వేటగాన్ని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రిక్కల నా కాశ్రయం మిచ్చావు రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రాత్రి వేళ భయముకైనను పగటి వేళ్ళ భానమైనను రోగము నన్నేమి చెయ్యదు నా గుడారము సమీపించదు రోగము నన్నేమి చెయ్యదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా రాధ నారాధనా నా తండ్రిని ఆరాధనా ఆరాధన ఆరాధనా నా యేసుని కరాధనా ఆరాధన నా తండ్రి ఆరాధనా ఆరాధనా నా యేసునికే ఆరాధనా వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నా కాశ్రయమిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నా కాశ్రయమిచ్చావు వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా వెయ్యి మంది పడిపోయినా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 రాధ నా తండ్రిని ఆరాధనా ఆరాధ నా యేసుని ఆరాధనా ఆరాధనారాధనా నా తండ్రి కె ఆరాధనా నా యేసుని ఆరాధనా టగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద న కాశ్రయం మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు రాయి తగలకుండా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 ఆరాధనారాధనా నా యేసుకే ఆరాధనా ఆరాధన ఆరాధనా నా తండ్రికే ఆరాధనా ఆరాధన ఆరాధనా నా యేసునికే ఆరాధనా వేటగాన్ని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నా కాశ్రయం ఇచ్చావు వేటగాన్ని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నా కాస్త్రయంావు హెలోయ నేను ఎల్లప్పుడూ యహోవను సన్నదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు ఎల్లప్పుడూ యహోవను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంతా ికే తన చిత్తమునకు తల తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను హృదయంట మానను ఆరాధన ఆపను స్త మానను స్త మానను కన్నీ మారిన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 నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ అంత మేలుకే ఆరాధన యేసుకే అంత మంచుకే తన చిత్తల చిత్తమునతల వంచితే ఆరాధనాపను స్తమానను ఆరాధనాపను స్థుతించుటమానను స్త మానను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారె కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారె కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలినా హో వాయి చను ఏహో వా తీసుకోనను ఏహో వాయి చను ఏవా తీసుకొనను ఆయనకే శ్రుతి కలుగుగా ఆయన నా మమ్మునకే శ్రుతి కలుగుగా అంత ఆరాధన యేసుకే అంత నమంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను శృతించుటమానను ఆరాధనాపను శృతించుటమానను శృతించుటమానను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశ మందునా అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశ నీవు నాకుండగా ఏది నా కక్కరలేదు నీవు నాకుండగా ఏదీ నా కక్కరలేదు నీవు నాకుండగా ఏదీ నా కక్కరలేదు నీవు నాకుండగా ఏదీ నా కక్కరలేదు అంతా ఆరాధన ఏసుకే అంతా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్థుతించుట మానను ఆరాధనాపను స్త మానను శుతించుట మానను హలలియా థ్యాంక్ యూ అన్న వాక్యంలోకి సూతం తండ్రి సుప్రభానికి వందనాల రోజు పరిశోధనానికి స్తోత్రం తండ్రి మహిమగల రాజానీకే వందనాలు రాజా నీ వాక్యం చేత మాట్లాడండి ప్రభా నా రాజా నీకే వందనాలు నన్ను బలపరిచండి ప్రభా నా తండ్రి నీకే స్తోత్రం తండ్రి సైతాను శక్తుల్ని కూల్చివేసి నా ప్రభను కార్యం జరిగించమని ఏసినాం నడిచిన తండ్రి ఆ మీన్ లూకా ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనము తెలుగు చదవాలంటే ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచనం మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ ధోణిను త్రోసి బయలుదేరిది ఒక నిమిషం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఇక్కడ మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోన ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోనిని తోసి బయలుదేరి అయితే ఇక్కడ ఎవరు యేసు ప్లస్ ఆయన శిష్యులు ఏం చేస్తున్నంటే ఒక దోన ఎక్కి ఇంకో లోపలికి పోయి సువార్త ప్రకటించాలా అనే ఉద్దేశంతో ఏసు ప్రభు ఎవరికి శిష్యులకు చెప్పటలకు శిష్యులు ఏం చేసిను దోనిని అద్దరికి తోచిను వాళ్ళు వెళ్ళి చుండగా ఆయన నిద్రించాను అయితే పడవలో ప్రయాణం చేస్తునగా ఏసుప్రభు నిద్రించండి అనమాట అంతలో గాలివాన సరస్సు మీద వచ్చి దోన నీళ్ళతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండి అయితే ఏసుప్రభు నిద్రిస్తున్న సమయంలో ఏమొచ్చిందంట గాలివాన వచ్చేసి దోన నిండిపోయిందంట నిండిపోగానే ఏమైపోయింది శిష్యులు శిష్యులకు తెలుస్తుంది అపాయకరమైన పరిస్థితిలో మేము ఉన్నామని కానీ వాళ్ళకు అట్లా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అనుకుంటలేరు ఏ సుప్రభు ఉన్నాడు కాబట్టి మనకి ఏమి ఏమి అపాయం రాదు అనే ఆలోచన వాళ్ళలో లేకుండే లోకం వైపు చూసి ఆ సరస్సు నీళ్ళలో నీళ్ళలో మేము మునిగిపోతున్నామని వాళ్ళు ఏం చేసినారు ఎవరు శిష్యులు శిష్యులు భయపడటలకు ఏం చేశారు కనుక ఆయన ఎద్దుకు వచ్చి ప్రభు ప్రభావం మేము నశించుచున్నామని చెప్పి ఆయనను లేపిరి అయితే వాళ్ళకు భయం వచ్చేసి ఏం చేశారంట ఏసు ప్రభుని లేపినంట ప్రభా ప్రభావం మేము నశించిపోతున్నాం అని చెప్పి లేపినంట ఆయన లేచి గాలిని నీటిని పొంగును గద్దింపగా అవి అణిగి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనను అయితే వారు భయపడి ఈయన గాలికి నీళ్లకును ఆజ్ఞాపింక ఆజ్ఞాపింపగా అవి లోబడుచునే ఆయన ఎవరు అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడి ఇక్కడ మనకి ఏమి ఏం మార్థమవుతుందంటే విశ్వాసం గురించి మనము ఇక్కడ దేవుడు చెప్తున్నారు అనమాట ఏసు ప్రభు విశ్వాసం గురించి అయితే ఏసు ప్రభు మన పక్కన ఉండడం కూడా మనం ఏం చేస్తాము సమస్యలు రాగానే మనం భయపడిపోతాం వ్యాధులు రాగానే మనం భయపడిపోతాం అయితే దాని విషయంలో నేను ఒక ఎగ్జాంపుల్ నాకు ఆపరేషన్ అయిపోయి మంచిగా అయిపోతాననే ధైర్యం నాలో ఉండే ఏసుప్రభ నాతో నున్నాడు నన్ను కాపాడుతుడు నన్ను రక్షిస్తాడు నేను ఆయన సేవ చేస్తాను అని చెప్పి స్థిరమైన విశ్వాసం పెట్టుకొని నేను ఆపరేషన్ చేయించుకున్నా అదే విధంగా దేవుడు కూడా బ్రతికిచ్చిండు నన్ను తర్వాత ఏమైపోయిందంటే విశ్వాసంలో మళ్ళా సన్నగిల్లి ఎట్లా ఎట్లా సన్నగిల్లి అంటే ఒక నెల నుంచి బాగా వామిటింగ్ ఎక్కిల్లు వామిటింగ్ ఎక్కిల్లు ఏం తినలేకపోయినా ఒక నెల నుంచి ఇక అప్పుడు నా విశ్వాసము దేవుని మీద లేకుండే దేవుని మీద లేకుండా అయిపోయింది కానీ నేను బ్రతుకొను అయిపోయింది అని అట్లా అట్లాంటి అవిశ్వాసం నాలో వచ్చేసింది ఇక్కడ ఈ శిష్యుల కూడా శిష్యులలో చెప్పి వాళ్ళలో కూడా భయం వచ్చేసింది భయం వచ్చేసి ఏమైపోతామో అని మళ్ళీ యేసుప్రభు దగ్గర విశ్వాసం తోటి ఆయన లేనని లేపిననమాట లేపాంగానే అప్పుడు ఏసుప్రభు విశ్వాసం గురించి చెప్తాడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే కొన్నిసార్లు మనకు సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు రోగాలన్నీ మనం చుట్టుముట్టాయి ఇప్పుడు నన్ను ఎట్లా చుట్టుముట్టినాయి అంటే భయమేసి ఎన్నో టెస్ట్లు డాక్టర్లు రాసి అన్ని టెస్టులు తీసినా కూడా ఏమి లేకుండా ఏమన్నా కానీ ఏం చేసినా కూడా ఆయన ఇష్టము ఆయన ఇక ఆయన మీద భారం ఇక చంద్రశేఖర్ బ్రదర్ కూడా చెప్పిన ఇట్లా అవుతుందంటే ఏం సిస్టర్ నువ్వు మంచిగా అయిపోతావు అని బ్రదర్ ఎ ఇప్పుడు మాకు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా బ్రదర్ ఒకటే మాట అంటాడు ఏం కాదు సిస్టర్ మీరు మంచిగా అయిపోతారు మనోజ్ బ్రదర్ కూడా అట్లా అప్పుడు బాగలేనప్పుడు కూడా అట్లనే అన్నాడు సిస్టర్ బ్రదర్ మంచిగా వస్తాడు సిస్టర్ ఆ నమ్మకం ఉంది అని అంటాడు అనగానే బ్రదర్ అన్నా కూడా మాకు కొంచెం భయం అది ఈ శిష్యులు ఎట్లా భయపడరో కూడా అట్లనే భయపడ్డాం మేమంటే నేనే మనోజ్ బ్రదర్ అయితే విశ్వాసంలో స్థిరంగానే ఉంటాడు నేనే అప్పుడప్పుడు కొంచెం భయపడిపోతా అయితే ఇక్కడ ఏమ ఏమన్నాడు అనమాట మీ విశ్వాసము ఎక్కడా అయితే ఇప్పుడు మనం మనం మనం ఏం చేయాలంటే మనకి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఏమి వచ్చినా ఆయన మీద ఆనుకోనుంటే దేవుడు ప్రతి దాంట్లో మనకు విజయం ఇస్తాడు మనకు విడుదల ఇస్తాడు కాబట్టి ఇప్పుడు ఇంకో అధ్యాయం ఇంకోటి చూసుకుందాం మీక ఏడులా ఏడు ఎనిమిది తొమ్మిది మీక మీక బ్రదర్ మీక ఏడు అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది ఓకే సిస్టర్ అయిన నువ్వు కొరకు నేను ఎదురు చూచేదను రక్షణ కర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అయితే ఇక్కడ ఏమంటుడు మీక గ్రంథంలో ఏడు చదువు బ్రదర్ అయినను ఎహోవా కొరకు నేను ఎదురు చూచేదను రక్షణ కర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అయితే ఇక్కడ ఆయనను యహోవా కొరకు నేను ఎదురు చూచేదాను అయితే మనం ఏం చేయాలా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆయన కొరకు మనము ఎదురు చూడాలా ఎందుకంటే ఆయన రక్షణ కర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి అయితే యేసుప్రభ మనకు రక్షణ కర్త ఉన్నాడు కాబట్టి మనం ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలా నా దేవుడు నా ప్రార్థన ఆలకించును ఇక్కడేమంటున్నాడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించుడు మనం ఎప్పుడైనా ఏ ప్రార్థనైనా మనం చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే నా సన్నిధానంలో చేసే ప్రార్థన వృధా కాదు అని మనం అందరం చేసే ప్రార్థనలో దేవుడు తప్పకుండా ఒకరోజు మనకు జవాబిస్తాడు ఇక్కడేమంటాడు నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చునను యహోవ నాకు వెలుగుగా ఉండును ఇక్కడ నా శత్రువ నా శత్రువ అంటే ఎవరు నా శత్రువా నా మీద అతిశ ఇంపవద్దు ఇక్కడ ఏమంటుడు నా శత్రువా నా మీద నువ్వు అతిశ ఇంపవద్దు అంటే సైతాన్ శక్తులు కానీ మంత్రశక్తులు కానీ చీక శక్తులు కానీ మనకు రోగం ఏది ఉన్నా మనం దాంతో మాట్లాడాలా అన్న ఒకసారి చెప్పిండు ఏది ఏ రోగం వచ్చినా దాంతో మాట్లాడాలా మనం దాంతో మాట్లాడాలా దేవుడు ఏమంటాడు కింద తిరిగి నేను లేతును అయితే ఇప్పుడు నేను నేను ఎట్లా ఉంటానంటే ఇక నేను లేవ్వను అని అనుకున్నాను కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా నన్ను లేపిండు తిరిగి లేపిండు అంధకారంలో ఉన్నా కూడా కూర్చున్ను కూడా యహోవ నాకు ఏసు ప్రభు వెలుగగా ఉండి ప్రతి నాకే కాదు ప్రతి ఒక్కరు ఎవరు ప్రార్థన చేసినా ఎవరు బాధర్లా ఉన్నా కూడా మనం ఏం చేయాల విశ్వాసం ని బట్టి ఆయన ఆయనలో స్థిరంగా ఉండి ఆయన ఆయన సన్నిధానంలో మనము ప్రారంభ దేవుడు ప్రతి దానికి మనకు జవాబిస్తాడు ఇంకో వాక్యం చూసుకోండి బ్రదర్ ఏషియా ఫార్టీ వన్ లో ఫిఫ్టీన్ ఏషియా లో ఫిఫ్టీన్ ఫార్టీ వన్ ల ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ కంకులు పెట్టుబడి పదునుగల కంకుల పెట్టబడి పదునుగల క్రొత్తదైన నూరిపిడి మానుగాను నిన్ను నియమించి ఉన్నాను పర్వతములను నూర్చదువు వాటిని పొడి చేయదు కొండలను పొట్టుబలే చేయుదు అయితే క్రక్కులు పెట్ పదునుగల కృత్తదైన నూరుపుడు మానుగా నియమించి ఉన్నాను నీవు పర్వతంలో నూర్చదువు వాటిని పొడి కొండలను పొట్టువల్లే చేయదు దీని అర్థం ఏంది బ్రదర్ కక్కుడు పెట్టబడి పదును గల కొత్తదైనా నుడుపురు నేను నియమించి మీ ఈ మేస్త్రిలకు బాగా తెలుసు దీని విషయం ఎవరైనా ఉంటే చెప్పండి దీన్ని కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైనా నుడుపుడు మానుగా నేను నియమించి అంటే ఇప్పుడు మనము ఇసుక సిమెంట్ అట్లా కంకరేస్తే మెత్తగా అది ఎట్లా కంకర్ మిషన్ తెలుసు కంకర్ మిషన్ కంకర్ మిషన్ లాగా మనం ఆయనలో విశ్వాసంతో ఉన్నాం కాబట్టి దేవుడు ఏమంటుండంటే నిన్ను నేను కంకర్ మిషిన్గా నియమించు పద్దును గల కొత్తదిగా నడుపుడు నేను నియమించున్నాను నిన్ను కంకర్ మిషన్ లాగా నిన్ను నన్ను అందరినీ దేవుణంలో ఉన్న వాళ్ళని ఆయన ఎట్లా నియమించున్నాడంట కంకర్ మిషన్ లాగా నియమించున్నాడు కంకర్ మిషన్ ఏం చేస్తుందంటే అది ఏం పోషినా కూడా నువ్వు రాయి నువ్వు నువ్వు మట్టి నేను నిన్ను ఊర్చలేను నువ్వు వద్దు అని అనది అంటదా అది అనది అది కంకర్ వచ్చినా రాయి వచ్చినా ఇసుక వచ్చినా సిమెంట్ వచ్చినా దాన్ని ఏం చేస్తుందనమాట పర్వతములను నూర్చదు వాటిని పొడి చేయదు కొండలను పొట్టువలే చేయదు అయితే మనం అందరము ఆ కంకర్ మిషన్ లాగా ఉండాలంట ప్రతి సమస్య వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చిన దాన్ని మనం పొడి పొడి చేయాలంటే మన మన మన విషయంలో కూడా కాదు ఇతరుల విషయంలో కూడా అంటే మనం సేవ చేస్తున్నాం సేవ చేసినప్పుడు ఎవరి దగ్గర పోయి ఏ సమస్య చెప్తా కూడా మనం ఏం చేయాలా కంకర్ విషయం లాగా ఉండి వాళ్ళ సమస్యలను దేవుని యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా విశ్వాసము ద్వారా ఆ కుటుంబాల్లో దేవుడు కార్యము చేస్తాడు ఎట్లా ఇప్పుడు ఈ విశ్వాసం విశ్వాసం మధ్య ఓడలో వాళ్ళు పోయేటప్పుడు విశ్వాసంలో సన్నగిల్లు కాబట్టి వాళ్ళు ఏసుప్రభు మీద తిరిగి వాళ్ళు ఆయనకు సాయం కోరడానికి వాళ్ళు దగ్గరకు వచ్చాడు కాబట్టి అట్లా కాకుండా మనం ఏం చేయాల విశ్వాసంలో ముందుకు పోవాల ముందుకు పోయి కం కంకర్ మీషయం లాగా మనం ఎప్పుడు ఎక్కడ ఎవరింట్లో పోయినా వాక్యం చదివినా ఎవరి గురించి ప్రాథం చేసినా సేవకి వెళ్ళినా కూడా మనం ఏమనుకోవాలా మనం కంకర్మీషన్ అనుకోవాల అనుకొని మనము సేవకు ముందుకు వెళ్ళాల ముందుకు వెళ్తే అయితే ఒకటి తప్ప ఏం చేసిన అంటే నేను సేవకు సేవకు చాలా రోజులు అయిపోయింది సేవ చేయకుండా కాబట్టి ఇది ఇలా ఇలా దేవుడు ప్రేరేపణ ఉంది అందుకనే వాక్యం చెప్పాలని చెప్తున్నా అయితే మనం ఏం చేయాలంటే కంకర్ మిషన్ లాగా మనము ప్రతి ఒక్కరు అట్లనే ఉండాల కంకర్ మిషన్ లాగా ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని ఎదిరించే అభిషేకము దేవుడు మన ఇస్తాడు ఆ శక్తిని మనకి ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు అంటే మళ్ళాకి గ్రంథం మూడుల బ్రదర్ నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదియో భాగం అంతయు మీరు నా మందిరపు నిదులోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపత్యకు యహోవా సెలవిచ్చుచున్నాడు ఇక్కడ ఏముంది నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు పదియో భాగం మీరు నా మందిరపు నిధులలో తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించినడలా నిన్న ఆకాశపు వాకిన్లు విప్పి పట్టజాలంతా విస్తారమైన దీవన్లు కుమ్మరించదనని సైన్యములోకి అధిపతి అగు యుహవ ఇక్కడ నా మందిరము నా మందిరములో ఆహారం ఉండునట్లు అంటే దాని అర్థం ఏంది ప్రేదం చెప్పండి నా మందిరంలో ఆహారం ఉండునట్లు పదో భాగమంతా మీరు నా మందిరపు నిధులలో తీసుకొని రండి నా మందిరపు అనంటే మనం ఏమనుకుంటాము దశం భాగం అనుకుంటాము అయితే ఇక్కడ దశం భాగం కాకుండా దశం భాగం టైం మనం దేవునిలో పెట్టాల దశం భాగం టైం అంటే ప్రార్థన వాక్యము ఆరాధన వర్షిపు ఇవన్నీ మనము దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఆత్మ కొరుకు కనిపెట్టి ఆయన వాక్యం ద్వారా మనం ఆయన ఆయన సన్నిధిలో ఉంటే అప్పుడు దేవుడు ఏమంట ఏం ఏమంటుండో దీనిని చేసి మీరు నన్ను శోధించినడలా మనం ఎప్పుడైతే ప్రార్థనలు ఉండి వాక్యంలో ఎదుర్కొని గురించి ప్రార్థన చేసి సేవ చేస్తామో అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఆకాశం నుంచి పట్టజాలనంతా ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలంతా విస్తారమైన దీవన్లో కుమ్మరిస్తాడంట దేవుడు ఏం చేస్తాడంట దీవన్లు కుంభరిస్తాడు అంటే మన ప్రార్థనకు జవాబిస్తాడంట చైన అధిపతి యహోవా సెలవిస్తుంది చాలా మంది ఏమంటారంటే ఈ దశం భాగం అంటే మనకు మన యొక్క సంపాదనలో దశ భాగము అది కాదు మనము ప్రార్థన దశం భాగం మనకు రోజుకు ట్వంటీ అవర్స్ ఉంటది 24 ఫోర్ మనం దశంభాగం అంత టైము దేవుళ్ళో గడపాలా దేవుళ్ళో గడిపితే దేవుడు ఏం చేస్తాడంట మనం ఏది అనుకుంటే మనం ఎక్కడ పోయినా కూడా ఏది అనుకున్నా ఎవరి గురించి ప్రార్థన చేసినా కూడా దేవుడు జవాబిచ్చి మనకు పైకి లేపుతాడంట దేవుడు చిన్న వాక్యం దించిందిగా అట్లానే మీరు కూడా క్లియర్ చేయండి అంటే స్థూత్రం తండ్రి ఏసుప్రభానికి వంద నాలుగు రోజా పరిశుధుడానికి సూత్రం తండ్రి ఏసుప్రభ మేము విశ్వాసంలో స్థిరంగా ఉండాలా ప్రభ మరి నా ప్రభానికి వంద నాలుగు సమస్యలు వచ్చినా రోగాలు వచ్చినా ఇరుకులు వచ్చినా ప్రతి బిడ్డల్ని నా ప్రభాను విడుదల చేయండి ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభా నీ యొక్క నా ప్రభా నీ ఆత్మ ద్వారా ప్రతి బిడ్డను తాకండి ప్రభా స్వస్థపరిచండి ప్రభా నా తండ్రి వాక్యం మాట్లాడి మేము ప్రతిరోజు ప్రభా దశాగం అంత టైముని సన్నిధిలో గడిపి నా ప్రభానికి వందనాల రోజ మేము సేవలో బలమైన సాధనంగా వాడుకొని నా ప్రభానికి వందనాలు ఇంకా అనేక ఆత్మల్ని ప్రభా నీ సిద్ధపరిచే కృపను మా అందరికీ దాయించి మనీ ఏస్తున్నాము నడుచు నాన్ తండ్రి పరిశుద్ధ కలిగిన మా ప్రియ పరులతో తండ్రి నిజంతో వందనాలు తండ్రి నీ పుస్తతులు ప్రాభా ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రాభ కృపతో నీ ప్రేమతో తండ్రి మిమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు వందనాలు ప్రాభ ఈ రాత్రికాల సమయంలో నైనా నీ పాద సన్నిధిలో చేరిన ప్రవాహాన్ని స్థుతించటకు ఆరాధించటకు నైనా స్వరం వినటకు నైనా నీకు మొర పెట్టకు అవకాశం బట్టినతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా సమస్త మహిమా గణక ప్రభావం ఈ నీకే కలుగును గాక ఎదుగుతండి రాత్రికాల సమయంలో నేను నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రవ్వ అవును తండ్రి అయినా మీరు ఉండగా నా తండ్రి నేను మేము ఏ విషయంలోనూ భయపడడానికి వీల్లేదు ప్రభా ఆ తండ్రి మేము మా విశ్వాసంలో స్థిరంగా ఉండాలని చెప్పి మీరు మీతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా నీకెంతో వందనాలు తండ్రి ఆ ప్రభా అవును తండ్రి విశ్వాసంలో స్థిరమైన విశ్వాసంతో ముందు పోవడానికి సహాయం చేయండి ప్రార్థనలోను వాక్య ధ్యానంలోను ప్రభా నీకు ఇవ్వాల్సిన దాంట్లోను ప్రభా మేము ముందుంటాకి సహాయం చేయండి ప్రభా ప్రతి విషయంలోనూ తండ్రి నీకు మహిమకరంగా జీవించడానికి కృప చూపండి తండ్రి ఎన్నో విషయాల్లో పడిపోతున్నాం ఎన్నో విషయాలు తప్పిపోతున్నాం ప్రభావ సరైన విధంగా ప్రార్థన కూడా చేయలేని స్థితిలో ఉన్నాం ప్రభా మన్నించండి క్షమించండి నా ప్రభా విశ్వాసంలో మరింత బలపరచండి నా తండ్రి ప్రభ నా తండ్రిని నా మీరు ఆవగించంత విశ్వాసంలోని ప్రభావ పర్వతాలు మీరు కదిలిస్తారని చెప్పినారు ప్రభా నా తండ్రి అటువంటి విశ్వాసంలోనికి అటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించుకొని ప్రార్థిస్తారు తండ్రి దేవ ఈ రాత్రి కాల సమయంలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు నా ప్రభా స్వరాజు మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా ఉద్యోగ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి ఏ నమ్మంలో తండ్రి అన్నకు మంచి ఉద్యోగం దయచేయండి కుటుంబంలో మీ పరులకు శాంతి సమాధానం దయచేయండి మీ నమ్మనికి మహమకరంగా అన్న తండ్రి నాయన తిరిగి లేవడానికి సహాయం చేయండి నైనా ఏ ఇరుకులు ఇబ్బందులు నాయన నేను ఏ కురవులో నేను వెదిగిన దేవుడో ప్రభా మీరే సహాయపడి నా తండ్రి కుటుంబంలో కార్యం జరిగించమని ప్రతి అవసరాన్ని ప్రభ మీ మహిమేశ్వర్యంలో తీర్చమని నా ప్రభా మంచి ఉద్యోగాన్ని ప్రభ నేను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతిగా ప్రభా మీ శిశిష్ట మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి కడుపులు నిపుణు నుంచి సంపూర్ణంగా స్వస్థపరచండి మీ నామానికి మహమకరంగా లేవనెత్తండి మీ సాక్షిగా నిలబెట్టండి కావాల్సిన ప్రతి అవసరత నక్రతను ప్రభ మీ మహిమేశ్వర్యంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతిగా ప్రభా నా తండ్రి నేను వైశాలి సిస్టర్ని మీరు మీరు మీరు మీరు మీరు సిస్టర్ తన సీరియస్ కండిషన్లో ఉంటుంది ప్రాబ్బ ఆ గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రతి బలహీనత నుంచి ప్రతి అనారోగ్యం నుంచి ప్రభా మీరే సంపూర్ణంగా ఏ సూత్రిస్తున్న స్వస్థత ఇచ్చి ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప మీరే కార్యం జరిగించండి మీ సాక్షానికి మనం నామాన్ని వయమకరంగా లేవనితమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి వాక్యం చెప్పినటువంటి ప్రభావి దాసురాలు ప్రభావ ఏమి కంటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వ్యక్తుల నుంచి నా ప్రభ మీరు విడిపించండి డైజెషన్ నుంచి విడిపించండి నా ప్రభీరంలో ఉన్న ప్రతి బలహీనత అనారోగ్యాన్ని సంపూర్ణంగా తీసివేయండి ప్రభావ మీ శక్తితో మీ బలంతో నింపండి ఆ ప్రభా మీ నామానికి మహిమకరంగా పరిచయ చేయడానికి కృప చూపండి తండ్రినైనా ఆ ప్రభుత్వ తండ్రినైనా ఉన్నతమైన స్థితిలో ప్రభావ నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో మీ పర్లకు శాంతి సమాధానం దయించండి ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తుల నుంచి విడిపించండి ప్రభానం మీ వారి చుట్టూ మీ కంచే కాపుదలను గ్రహించమని మీ సాక్షులుగా ప్రతి చోట నిలబెట్టమని ప్రార్థిస్తుంది రాత్రి కాల సమయంలో ప్రభావ పేర్లో పాల్గొన్న ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో మీ పర్లకు శాంతి సమాధానం దయించండి ప్రతి ఒక్కరు మీనామానికి మహిమకరంగా మీకు సాక్షులుగా ఉండని కృప తండ్రినైనా మీరు ఆకడొచ్చేంత వరకు ప్రభా నమ్మకంగా మిమ్మల్ని సేవించి విశ్వాసంలోనైనా స్థిరంగా ఉండి ప్రభా అనేకుల్ని నీరు ఆకడతో సిద్ధపడి రూప చూపించమని అనేకుని సిద్ధపరిచే పొపచూపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నా ఆమె దేవా మా ప్రియ పర్లోకు తండ్రి నీకెంతో వర్ణాలు ఇస్తా నిన్న నీడు నిరంతరం ఏకిరిపుకున్న దేవ మహాగనుడ మహోనితుడా నీకెంతో వర్ణాలు ప్రభావ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో బద్దలు పచ్చుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టిన ప్రభావ దివారాత మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రభావ దీనివంతం మీరు మాకు సహాయకులుగా ఉన్నారు మా గృహాలకు మీరు చేయించినందుకే నీకు వన్నాలు ప్రభావ ఈ రాతి కళ మీ ప్రియులందరితో ప్రభావ ఓ ప్రభా నేను స్థుతించలాగన గణపరిచలాగనా మీ యొక్క స్వరం వినలాగన ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నీకు ఎంతో వందాలి ప్రభా ఎవరికి లేని ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందాలి ప్రభావ గొప్ప దేవ వాక్యం మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఎన్ని తుఫాన్లు ఎన్ని అల్లజడ్లు వచ్చినాయి కానీ ప్రభా నైనా మేము భయపడడానికి వీలేదు ప్రభా ఎందుకంటే ప్రభా ఈ లోకంలో అవన్నీ అవన్నీ ఖచ్చితంగా వస్తే ప్రోభా ఎందుకంటే ప్రభా మీరు ఆ ఊరలో ఉన్నారు అయినా శిష్యులు భయపడ్డారు కాబట్టి మీరు మా హృదయాల్లో ఉన్నారు ప్రభా మీ ఆత్మ మాలో ఉంది అయినా కాని ఇంకా భయపడుతూనే ఉన్నాం ప్రోభ క్షమించమని ప్రాదిష్టమైన గొప్ప దేవా మీరు మాకు ఇచ్చింది ప్రభా ఆత్మ మాకు ఇవ్వలేదు ఇంద్రియ ప్రేమ ఇంద్రియ నిగ్రహం ఆత్మని మాకు కాబట్టి దేని విషయంలో మేము భయపడకుండా విశ్వాసంతో జయిస్తూ మేము ముందుకు పోవాలా ప్రభా నా దేవ ఎందుకంటే శత్రు బలం అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు రోగాల మీద మాకు అధికారం ఇచ్చినారు అపవిత్ర మీద మాకు అధికారం ఇచ్చినారు కాబట్టి నైనా దేని విషయంలో భయపడకుండా ముందుకు వెళ్ళాలా ప్రభావ స్థాయిపడమే ప్రాధిష్టమైన నిశ్చి గురించి మేము ప్రాధిష్టం దేవా బిడగ సంపమైన విడదలు ప్రకటిస్తున్నాం నేస్తు క్రీస్తునాంలో ఆ దురాత్మని గర్దిస్తున్నాం నేస్త క్రీస్తునాంలో ప్రతి అవయానికి సమృద్ధికరమైన జీవాన్ని ప్రకటిస్తున్నాం వేసు క్రీస్తం నామన ప్రభా మీ జీవంతో నింపండి స్వస్థత అనుగ్రహించి మీ కొరకు శాసన పెట్టుకోండి హరితిగా స్వరాజర్ గురించి ప్రాదిష్టమైన మీ కొరకుల జ్ఞాపకం చేసుకునే మంచి జాబ్ అనుగ్రహించండి ప్రభా సహాయపడమని ప్రాదిష్టమైన సమస్తం అయినా మీరే అనుగ్రహించాలా నా తను ఎందుకు ఆలస్యం తెలుసు కాబట్టి ప్రభా యోగ్యమైంది ప్రభా రమ్యమైంది ప్రభా మీకు మహిమకరమైన జాబ్ మీరు ఇస్తారు మేము నమ్ముతున్నాం ప్రభా సహాయపడండి మంచి జాబ్ అనుగ్రహించమని ప్రాదిష్టమైన కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి సేవలు మీరు బలంగా వాడుకొని మీకు వరకు శాసన పెట్టుకోండి అనేకులు శిష్యులుగా తయారు చేయాలని సహాయపడండి ఆ రీతిగా ప్రభావ నేను కసేసరి గురించి మేము ప్రదిష్టమైన వాళ్ళ జీవితంలో మీరు చేసిన కార్యాలు బట్టి నీకు ఎంతో వందాల నా దేవ నా తండ్రి మీరు స్వస్థపరిచే గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో వందాలు ప్రభావ స్థైతాన్ని వాడి ఓడిపోయి జీవితంలో ప్రభావ మీరు గొప్ప విజయం అని గురించిన నేను తిరిగి ప్రభావంతో వందల ప్రభావ మీ అగ్ని ప్రభావ వాళ్ళ హృదయాలు మండాల ఓ ప్రభా అనేకులను ప్రభావ మండిపజేయాల ప్రభావ అభిషేకం అనుగురించండి నూతనంగా అటు చోట మీ కొరకు శాసన పెట్టుకోండి మీరు అక్కడ తొలగింది ప్రభావ మేమందరం సిద్ధపడాలా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభా ఆ ప్రయాణం కొరకు మేము సిద్ధపడుతున్నాం ప్రవ ప్రతి ఒక్కరు ప్రవా ఒక వెలుగులాగా అనేక జీవితాలను ప్రభావ వెలిగించే వారి లాగా అయినా ఈ లోక చీకటి కమ్ముకుంది ప్రభా అటుకి చీకటి కలుపుకునే జనుల ప్రా కాబట్టినైనా మీకు వెలుగు ప్రభా చీకటి చోట్ల వెలగాల అని మమ్మల్ని వెలుగుగా తయారు చేస్తున్నారు కాబట్టి మేము అయినా మేము ఎక్కడ చీకటి ఉందో ఎక్కడ ప్రవ ఉందో అక్కడ మీ వెలుగును ప్రసరింపజేయాలా ఇలాంటి కృప మాకు అందరికి అనుగ్రహించండి ప్రభావ సమాధానమైన బంధము ప్రభా ఆత్మ కలిగించే ఐక్యత కలిగి ప్రభావ మీ అందరం ముందుకు పోయి సేవ చేయాలని సహాయపడండి ప్రతి చోట్ల మీకు అరు శాసనం పెట్టుకోండి కనులెత్తి చూడమన్నారు ఇప్పుడే కోతకు చెంది పోలమన్నారు ప్రభా కొయ్యాల ప్రభా పంటను సమ చేర్చుకోవాల ప్రభా కూర్చాల ప్రభావకానొక దేని మీ సన్నిధులు మీకు అప్పచెప్పాల ప్రోభ అలాంటి భారమైన భారభరితమైన సేవ మాకు అందరికీ అనుగ్రించండి ప్రభావ ప్రదర్శిస్తూ మీరు ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించండి వాళ్ళ సేవ పరిచర్లు మీరు బలపరచండి అనేక ప్రాంతాల్లో నడిపించి మీ కొరకు గొప్ప సారసులుగా సేవకులుగా నిలబెట్టుకొని మీ ఆఖరికి మనం అందరినీ ప్రతి ప్రార్థనాంశం మీ సన్నిధి తీసుకొస్తున్నామైనా వైశాల గురించి ప్రార్థిస్తాం మీ కృపల జ్ఞాపకం చేసుకొని స్వస్థాన్ని గురించి అని ప్రభావ అప్పటికి మనకు సంపూర్ణ హీలింగ్ దై ప్రతి దుష్ట నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏ స్వీకరిస్తున్నాం స్వస్థాని గురించి ప్రార్థనాంశాల అన్నింటిలో మీరు మాకు విజయం దైనా మా ప్రతి మీ సన్నిధి చేయండి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నామైనా తగిన సమయంలో మీరు వాటి జవాబులు ఇస్తారు ప్రభావ మేము నమ్ముతున్నామైనా విశ్వాసాన్ని ఇంకా ఫలభరితం చేసి మమ్మల్ని ఇంకా నడిపించి నీ నామానికి మైమే తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామముకులు కృపల జ్ఞాపకం చేసుకోండి నూతన విషయం నూతన పరిశుద్ధ ఆత్మాభిషేకం చేసి బలం చేసి రాక సమీపించింది నా జీవా నెరవేర్చింది కనుక బుద్ధి కలిగి జీవించాలని లోకంలో వైశాలి ఆరోగ్యం దచ్చండి నీ వెలుగు ప్రకాశ నా దివాణి స్వృతం ఇంకొస్తుంది తాకి వస్తుంది ఆరోగ్యం దాన్ని బలం ది శక్తి తెచ్చండి నా దివా ఇక్కడే బంకాలు తెప్పించి అలా ఎక్కడికి వచ్చి ఇక్కడ ఉందో వాళ్ళ వెలుగు అవ్వాలా పరిస్థితి చేయండి వారి వెలుగు సంబంధం కావాలా నా దివా ఇంకో ముట్టి జ్ఞానం ఆత్మ తెలియండి ఇంకా సత్యాన్ని గ్రహించండి మీ ప్రవచ వరం తెచ్చని మీ మనసు జ్ఞానం తెచ్చండి యువరాజు వాక్యం ధనం చేసే ముట్టం తాకండి దీవించి ఆశీర్వాద దీవించి మీరు ఆకలి సిద్ధపచ్చమనిస్తాం మహాపరిషుద్ధుడు పైన తండ్రి మహాగనుడ కృపా సత్య సంపూర్ణుడ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి ప్రభువా ప్రభువ రక్షకుడ మా నీతికి ఆధారమగు తండ్రి ఇస్రాయేలీల తండ్రి నీకు వందనాలు అబ్రహాము ఇసాకు యాకోబుల దేవా నీకు వందనాలు అంతరంగమందు మమ్మల్ని యూదులు గాను ఇస్రాయేలీలు గాను నీ రాజ్యానికి హక్కుదారులు గాను వారసులు గాను నాయన కేవలం నీ ప్రేమతోనే మమ్మల్ని చేర్చుకున్న ప్రేమ స్వరూపి కరుణ సంపన్నుడ దాక్షిణ్యుడా మా ఆరాధనకు మా స్థుతులకు పాత్రుడా పరలోక మందు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతలతో స్థుతింపబడుతున్న స్థుతులపై ఆసినుడ స్తోత్రారుడ అత్యున్నత సింహాసనంపై ఆసినుడువైన పరలోక మా తండ్రి మా దేవ మా ప్రభువ ఏసయ్య నీకే మహిమ కలుగును గాక నీకే వందనాలు నీకే కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభువ ఈ గడిచిన కాలమంతా తండ్రి ప్రభాన్ని కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను చీకటిలో సంచరించే ఏ బాణమైనను నాశనకరమైన ఏ తెగులు మా గుడారము సమీపించకుండా ప్రతి ఒక్క వేటగాని ఊరిలో నుండి మీరు మమ్మల్ని తప్పిస్తున్నారు కాపాడుతున్నారు అణదినము తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ప్రభ మీరు మమ్మల్ని కాపాడుతున్న మీ యొక్క విధానమును బట్టి ప్రేమను బట్టి కృపను బట్టి మీరు మా పట్ల కలిగి ఉన్న ప్రభ ఆ కరుణ వాత్సల్యమును బట్టి తండ్రి మీకెంతగానో హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభ ఏసయ్య యుగయుగములకు కలుగును గాక హల్లెలుయ్య తండ్రి ప్రభ నీ మందిరములో ఒక దినము గడుపుట వెయ్యి దినములతో సమానం అన్నావు తండ్రి అలా ప్రభానైనా అనుదినము ప్రభానైనా మీరు కల్పించిన అవకాశమే నీ సన్నిధిలో ఈ ప్రార్థన ఈ యొక్క ఆరాధన ప్రభ దీన్ని మీరు దీవించినందుకు ఆశీర్వదించినందుకు మీకు ఎంతగానో వందనాలు కృతజ్ఞతలు స్థుతులు ప్రభ అలాగే ప్రభానైనా మీ దాసురాల ద్వారా ప్రభ మీరుండి మీ వాకు మాకు వినిపింపజేసినందుకు మీకు ఎంతగానో వందనాలు ప్రభానైనా అవును ప్రభానైనా ఆ రోజు శిష్యులతో మీరు ఉన్నారు కానీ వాళ్ళు భయపడ్డారు ప్రభ నశించిపోతామనే భయం నాయన కలవరం వాళ్ళని ఎంతగానో పిరికితనంలోకి అల్ప విశ్వాసంలోకి నడిపించింది ప్రభా ఈ రోజు మా జీవితాల్లో కూడా అదే బలహీనత అదే మమ్మల్ని వెంటాడుతుంది ప్రభా ఎందుకంటే ఎన్నో విషయాల్లో ప్రభా మాకున్న పరిస్థితిని బట్టి నాయన మేము ఆ రీతిగా అల్ప విశ్వాసము తండ్రి నైనా మేము కనబరుస్తున్నాం తండ్రి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఈ దినం నీ వాక్కు మా దగ్గరకు వచ్చింది ఎందుకంటే మీరు మమ్మల్ని ఎన్నడూ విడవని దేవుడు ప్రభా ఎల్లప్పుడూ తండ్రి మీ కృప మాకు తోడుగా ఉంచే దేవుడు నాయన ఆ రీతిగానే నీ వాక్యం ద్వారా తండ్రి నైనా మా విశ్వాసాన్ని పరీక్షించుకోమని మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభ ఇది మొదలుకొని ప్రభ మా విశ్వాసాన్ని మేము అభివృద్ధి పరుచుకోవాలా నీ వాక్యం ధ్యానించటంలో మేము ఆసక్తి కలిగి ఉండాలా ప్రాభ కంకులు పెట్టుబడి పదునుగల మానుగం మమ్మల్ని చేస్తానని అవుతండ్రి అలాంటి విశ్వాసం మాలో ఉండాలా అలా మేము తయారవ్వాలా ప్రాభ అప్పుడే అపవాదిని ఎదిరించగలం ప్రభ నాయన నాయన వాడు వేసే ప్రతి కుయ్యని ప్రభ నాయన మేము పసిగట్టగలం వాడిని ఓడించగలం ప్రభ నాయన మా శత్రు మా విరోధి అపవాదే కాబట్టి ప్రభ వాడి మీద మేము గెలవగలం ప్రభ కాబట్టి నీ విశ్వాసం నాయన అది మీలో ఉంది ప్రభ నీ వాక్యంలో ఉంది వినటలో ఉంది ప్రభ కాబట్టి నీ వాక్యాన్ని వినటలో మేము శ్రద్ధ కలిగి ఉండాలా నేను నీ వాక్యం ధ్యానించటలో చదువుటలో మేము శ్రద్ధ కలిగి ఉండాలా ప్రార్థనలో శ్రద్ధ కలిగి ఉండాలా అనుదినం ముమ్మార్లు ప్రార్థన చేయాలా ప్రభ అవును ప్రభ నాయన మాకు ఇరవై గంటలు ఇచ్చిన కూడా మేము దశంభాగం తీయాలా ప్రభ అలా నైనా సమయం మేము హెచ్చించి వాక్యం ధ్యానించటలో ప్రార్థించటలో నాయన మేము మీకు సమయం పెట్టి ప్రభ ఈ లోకంలో ఎన్ని కలిగినా ఎన్ని ఉన్నా అవి అక్కరికి రావు కానీ ప్రభ కేవలం మీ సన్నిధిలో గడిపే భాగ్యమే ప్రభాయన మా ప్రతి అవసరము తీరుస్తుంది ప్రభ మా ప్రతి అక్కర్లు తీరుస్తుంది ప్రభ ఆ రీతి కానీ ప్రభాయన ముమ్మార్లు ప్రభ ఈ లోకం ఉన్నందుకు మీరు ప్రార్థించినారు ఆ రీతిగానే నీ బిడ్డలందరూ ప్రార్థించినారు ప్రభా అలా మేము కూడా ప్రార్థనలో వాక్యం ధ్యానించటలో నీ సహవాసంలో నాయన నీ సేవా పరిచర్యలో మా ఉద్యోగంలో అన్నిటిలో మేము నాయన మెలకువగా ఉండి ప్రతి విషయంలో నాయన నీ మీద ఆధారపడుతూ మా విశ్వాసాన్ని నీ వైపు చూస్తూ కొనసాగించుకుంటూ మమ్మల్ని నాయన నీ వాక్యము మేము విని నాయన బలపడుతూ ధ్యానించటలో బలపడి నేను ముందుకు పోవులాగున మాకు ఇచ్చిన పిలుపుని నిత్యం చేసుకొని నడుచుకోలాగున మీరే సహాయపడమని నడిపించమని ఈరోజు ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు సిస్టర్ ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు అదే రీతిగా మా విశ్వాసాన్ని నాయన పరీక్షించుకోమని మీరు మాకు మీ వాక్ సెలవిచ్చినందుకు మీకు వందనాలు ప్రభా ఈ వాక్య ఏమైనా నా జీవితం మీకు అంగీకారంగా లేకుంటే నన్ను క్షమించమని ఇది మొదలుకొని ఈ వాక్య ప్రకారంగా జీవించుకునే జీవితం నాకు అనుగ్రహించమని యశు క్రిస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే ప్రభా తండ్రి ఇదిగో ప్రభానిస్తే నిహారిక సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా సిస్టర్ కి నాయన పెయిన్ తో ప్రభా ఆయన ఎంతో సఫర్ అవుతుంది ప్రభా ఆయన తండ్రి స్వస్థ యహోవాను నేనే అన్నవు తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థ ఉంది ప్రభ ఆ గాయమైన అస్తముల ద్వారా అరికాలు మొదలుకొని తండ్రి నడినెత్తు వరకు ప్రభ సిస్టర్ మీరు ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము ఏసుక్రీస్తున్నామంలో ఆమెకు అనుగ్రహించి ఆమెను మీ కొరకు సాక్షిగా మీరు లేవనెత్తమని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచమని విశ్వాసంలో బలపరచమని నేను కుటుంబంలో మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే స్వరాజ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తుండగా ప్రభ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రభా ఆయన కానీ ప్రభ నీ చిత్తము తండ్రి సహోదరుడి పట్ల ఉన్నది నెరవేర్చండి ప్రభ మంచి ఉద్యోగం ప్రభా నయన సహోదరుడికి స్వరా స్వరాజ్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆయన వెళ్ళే ప్రతి పనిని మీరు సఫలపరచమని చేసే ప్రతి ప్రయత్నంలో అన్నిటిలో మీరు తోడుగా ఉండమని మీ సన్నిధి మీ కృప ఆయనకి తోడుగా ఉంచి ప్రభ మీరే ఆయనని గెలిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి ఉద్యోగం అనుగ్రహించి మీ కొరకు సాక్షిగా మీరు లేవనెత్తమని మీ నామాన్ని మీరు మహిమ ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే కుటుంబంలో తండ్రి మీ పరలోక శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి ఆర్థికంగా మీరు మెరుగుపరచండి తన కుటుంబ సభ్యులకి ప్రభా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి వాళ్ళకున్న ప్రతి అనారోగ్యం నుంచి మీరు ముట్టి తాకి స్వస్థపరచమని కుటుంబానికి కావలసిన ప్రతి అక్కరలు అవసతలు ప్రభా మీ క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరము తీర్చమని మీ సన్నిధిలో ప్రభా మీకు మొరుపెడుతున్నాం ప్రభా దీనిని గురించి చింతపడొద్దన్నావు ప్రభా కేవలం ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతా మీ విన్నపములు తెలియజేయమన్నావు తండ్రి కాబట్టి సహాయపడే వాడు నువ్వే ప్రభ నడిపించే వాడివి నువ్వే సమస్తమును ఆయన నీ బిడ్డలకు అనుగ్రహించే దేవుడవు నువ్వే ప్రభ కాబట్టి ని ఎందు విశ్వాసం ఉంచి ప్రభాన్ని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రేణుకా సిస్టర్ని కూడా ప్రభ మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి నైనా మీరు విడుదల దయచేయండి ప్రభ నాయన మీరు పొందిన గాయముల ద్వారా ప్రభ అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ప్రతి అవయవాన్ని మీరు ముట్టి తాకి స్వస్థపరచమని మీ పరలోకపు జ్ఞానం ప్రభ నైనా ఇంకా సిస్టర్ విజృంభించి స్వార్థ పరిచరి చేయాల అనేకులు ప్రభ ఆమె ద్వారా రక్షణ పొందాల అలాంటి బలమైన అభిషేకము మీ కొరకు బలమైన సాధనములాగా ప్రభా సిస్టర్ని మీ కొరకు సాక్షిగా మీరు లేవనెత్తి తండ్రి ఆమె పట్ల మీరు కలిగిన యొక్క ప్రణాళిక చిత్తము నెరవేర్చుకొని మీ నామాన్ని మీరు మహిమ పరుచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే ప్రభా వైశాలి సిస్టర్ని కూడా ప్రభా నైనా మీరు ముట్టండి తాకండి ఆమెకున్న సీరియస్ కండిషన్ నుంచి మీరు ముట్టండి తాకండి ప్రభ మీరు పొందిన గాయముల ద్వారా ఆమెను ముట్టి తాకి స్వస్థపరిచి ఆమెను కూడా సజీవ లెక్కలో నిలబెట్టే ప్రభా మీ కొరకు సాక్షిగా లేవనెత్తి ఆమె కూడా అనేకులకు నీ సువార్తని ప్రకటించేలాగా మీ కొరకు ఒక బలమైన లాగా సిస్టర్ ని మీరు మార్చుకోమని సంపూర్ణంగా ప్రభ మీ రక్షణలోకి నడిపించమని కుటుంబంలో కావాల్సిన మీ ప్రతి ఆదరణ మీరే అనుగ్రహించి మీ సమాధానం నెమ్మది ఆ కుటుంబానికి సిస్టర్కి ఏసు క్రీస్తు అనుగ్రహించి మీకు వరకు సాక్షిగా లేవనెత్తమని ఈ ఆరాధన అంతట్లో ప్రభ మీరు మాకు తోడుగా ఉన్నారు నాయన కేవలం ప్రభ ఇది మీనిచ్చి కలిగిందే ప్రభ మీరే ఈ ఆరాధన ఇంకా ముందు ముందు రోజుల్లో మీరు దీవించండి ఆశీర్వదించండి అనేకులు రావాలా ప్రభ మేమంతా కేవలం ప్రభ నాయన నాయన నీ సన్నిధిలో కావ నీ కేవలం మా ఆత్మీయంగా మేము బలపడాలా అనేకుల గురించి ప్రార్థించాలా ప్రభ అలా మేమంతా ఐక్యత కలిగి ప్రభానైనా ఈ ఆరాధనలో మేము ముందుకు వెళ్ళాలా ప్రభ ఇంకా రాని బ్రదర్స్ అందరినీ మీరు ప్రభానైనా వాళ్ళ మనసులో ఆలోచనల్లో మీరు ప్రేరేపించి ప్రతి ఒక్కరు ప్రభ సన్నిధిలో ఈ ప్రార్థనలో జాయిన్ అవ్వలగున ఇంకా అనేకులు వచ్చి జాయిన్ అవ్వలగున ఈ ప్రార్థన మీరు దీవించి ఆశీర్వదించకపోతే ఇది ఏమాత్రం ముందుకు వెళ్ళదు ప్రభ ఇది కేవలం మీ వల్లనే సాధ్యమవుతుంది ఆ రీతిగా ఈ జరుగుతున్న నైట్ పూట ఆర్ధ ఆరాధనలు మీరు దీవించి ఆశీర్వదించమని నాయన జే ఉన్న ఈ ప్రేయర్లో జాయిన్ అయిన ప్రతి బ్రదర్ మీరు దీవించే ఆశీర్వదించమని వాళ్ళ కుటుంబంలో ప్రతి అవసరము మీ క్రీస్తు మహిమదై స్థైర్యంలో తీర్చమని కుటుంబాల్లో మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని వాళ్ళు వెళ్ళే ప్రతి పనిలో ప్రయత్నాల్లో మీరే తోడుగా ఉండి గెలిపించమని నాయన రాకపోకల్లో అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి ప్రభ వాళ్ళకున్న ప్రతి శోధనల నుంచి శ్రమల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి వ్యాధి బలహీనతల నుంచి అనారోగ్యాల నుంచి అపాయాల నుంచి ప్రభ అన్నిటి నుంచి తప్పించి ప్రభ వాళ్ళు ఎక్కడ వెళ్ళినా అక్కడ ప్రతి స్థలంలో నీ కొరకు సాక్షులుగా ఉండలాగునా ప్రతి స్థలం అందులో ప్రభ నాయన ఓడించి జయించే బిడ్డలుగా నీ వీరులుగా నాయన నీ రాజ్యానికి వారసులుగా ప్రతి ఒక్కరిని మీరు చేర్చుకున్నావు అలాంటి విశ్వాసం మా అందరికీ అనుగ్రహించి నాయన మీరే మాకు తోడుగా తో సన్నిధి మాకు అనుగ్రహించినందుకు ఈ జరిగే ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి మీ నామాన్ని మైమపరుచుకున్నందుకు మీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన ప్రపంచభు కృపా ఏపీఎం బ్రదర్ కు ఫ్యామిలీకు మా ఫ్యామిలీ కృపా సదాకాలను చూడు కాక ప్రైజ్ లా